స్తోం ప్రభా పరిశుద్ధ వేసే మహిమగల రాజా సర్వోన్నత దైవం మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావ క్రీస్తు నామం బట్టి ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో కూడియనం ప్రభా మా మధ్యలో మీరు దిగండి ప్రభావం వాక్యం చేత మాట్లాడండి దేవం మీ నామం మహిమ పరచోడ నిమిత్తం మీ ఆత్మ అభిషేకించండి అగ్ని అభిషేకించండి ప్రభావం అనేకులను మీ చెంతకు నడిపించాలా మీరు అక్కడ అతి ఉంది ప్రభు మీరే సహాయం దయచేసి ప్రభు మీరే మహిం పొందమని వేసిన అమ్మమ్మ ప్రార్థించడం తండ్రి థ్యాంక్ యూ దగ్గర ఒక పాట పాడుతున్నాను ఎవరు నన్ను చేయి విడచీనాస్తూ చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడీనాయి విడువడు చేయిడు చేయిడు చేయివాడు చేయిడువడు చేయిడు చేయివాడు నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయిడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయిడు తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును లాలించును పాలించును ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడుబడు చేయి విడువాడు చేయి విడుబడు చేయి విడువడు చేయి విడి తాదు నిన్న చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు వేదన వేదనశ్రమలు ఉన్నప్పుడెల్లా వేదనశ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు చేయి విడువడు చేయి విడువడు నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు రక్తముతోడా కడిగి వేసాడే రక్తముతోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోష కు ఇచ్చాడే ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు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 विवड़ आत्मा चभिषे आत्म चेत अभिषे वाक्यम चे नाक्य नत्म चेत अभिषेक आत्मा चेत अभिषेक नुचुनाडे वाक्यमचे नाड़े एवर नीड़िया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 చేయి విడువాడు నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచిన తండ్రి చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన తండ్రి చేయి విడువడు హలే ప్రైజ్లాడు అందరికీ మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ మనకి ఇప్పుడు వాక్యం షేర్ చేసుకుంటారు ప్రైజ్యా ప్రైజ్ లాడ్ అందరికీ చుక్క శ్రామంలో అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్ మనం వాక్యం పోదాము ఇర్మియా మొదటి అధ్యాయము ఫస్ట్ చాప్టర్ ఫోర్ నుంచి టెన్ వరకు చూసుకుందాము ఇది టాపిక్ ఏంటంటే ద కాల్ ఆఫ్ ఇర్మియా జర్మియా అంటే దేవుడు పిలిచినడు ఎవరికి అంటే ఇర్మియా ప్రవక్తకి ఏసు ప్రభు పిలిచినడు ఇది మన టాపిక్ సరే ప్రార్థన చేసుకున్నాం ధ్యానించుకోబోయే ముందు పరిశుద్ర ప్రేమాల దేవా కృపల తోలి దేవా ఏసు ప్రభ నీకు లేక లేని రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాయచు ప్రభా మా ఆత్మీయమైన నేతలను విప్పండి ప్రభా ఈ వాక్యం ప్రభా మా హృద్యంలో నాటబడాల ప్రభా దేవాయచ ప్రభా ప్రతి ఒక్క వాక్యంలో జీవం ఇచ్చిన దేవుడు ప్రభా దేవాయచ ప్రభా మాంతరంగమైన పురుషుల కళ్ళను తెరవండి స్వస్థపరచండి ప్రభా ప్రతి ఒక్క వాక్యాల ప్రభా మాకు అర్థమవుట శాంత ఇచ్చిందండి ముఖ్యంగా ప్రభా నాకున్న ప్రతి సొంత తలుపులను కద్దించి కొట్టివేసి ప్రభా నీ యొక్క జ్ఞానము చేత ప్రభా నీ యొక్క పరిశుధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఇంటి కూడా ప్రిపరేషన్ అవుతుందనమాట అందుకే సాగు వస్తుంది ఎర్మియా ఫస్ట్ చాప్టర్ నాలుగో వచనమార్మియా ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ వచ్చినమా చదువుతులను వినండి ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు లాగు సెలవిచుచున్నాడు గర్భంలో నేను నిన్ను రూపింప మునుపే నిన్ను ఎరిగి గర్భం నుండి బయలుపడక నేను నిన్ను ప్రతిష్ఠి ప్రతిష్ఠించి తిని జనముగా ప్రవక్తగా నిన్ను నియమించి తిని అ అయితే ఇక్కడ ఎహోవా ప్రత్యక్షమైన దేవుడు ఇర్మియకు ప్రత్యక్షమై ఇక్కడ ఏమని చెల్లిస్తున్నాడంటే ఆ గర్భంలో నేను నిను రూపింపక మునిపోయి అంటే దేవుడు ఈ సృష్టి చేసిన తర్వాత ఆదమవని దేవుడు సృష్టించినాడు కదా అయితే మనం చూసుకోపోయేది ఏంటంటే ఇర్మిన్ దేవుడు పిలిచినాడు కదా పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇర్మియా ఇక్కడ ఫిఫ్త్ వచ్చినంలో సిక్స్త్ వచ్చినంలో చూసుకుంటే ఆ అంటే దేవుడు ఇర్మిన్ పిలిచినప్పుడు ఆయనే ఇక్కడ అంటాడు సెవెంత్ ఏమంటాడంటే ఆరో వచనంలో అందుకు అయ్యా ప్రభువాగు ఏ హోవా చిత్తగించమో నేను బాలుడనై మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అన్నప్పుడు దేవుడు ఆయనకి ఏమని సమాధానం ఇస్తున్నాడు అంటే నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపోయి నేను నిన్ను ఏర్పరచుకున్నా ఒక జనం ఇంకా ఒక జనంలో ఆయన ఒక ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరుచుకున్నాను అని దేవుడు ఇనిమితో మాట్లాడుతున్నాడు ద లాస్ట్ స్థాట్ టు మీ ఐ చూజ్ యూ బిఫోర్ ఐ గేవ్ యూ లైఫ్ అండ్ బిఫోర్ యూ వార్ బర్న్ ఐ సెలెక్టెడ్ యూ టు బిఏ ప్రాఫెస్ టు ది నేషన్ అని దేవుడు అంటే ఒక నేషన్కి నేను నిన్ను ప్రాఫెట్ గా చూజ్ చేసుకున్నాను అని దేవుడు ఇర్మియతో సెలభిస్తున్నాడు ఇర్మియాతో చెప్తున్నాడు ఎందుకంటే మన దేవుడు ఆల్మోస్ట్ మనకు తెలుసు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యోద్ధ ఉండెను వాక్యమే దేవుడు అయ్యి ఆయన ఆది దేవుని యోద్ధ ఉండెను కాబట్టి ఆది జెనసిక్స్ ఆ జెనసిక్స్ ని దేవుడు సృష్టించినప్పుడు ఎప్పుడైతే మనం జెనసిక్స్ అనేది తెలిసినప్పుడు ఆది ఖండంలో మనం అన్ని చూసుకున్నాము దేవుడు ఫస్ట్ భూమి ఆకం సృష్టించినారు కదా అట్ల దేవుడు ఎన్నో సృష్టించినడు ఎందుకంటే సమస్తము ఆయన మూలంగానే కలిగను కాబట్టి సమస్తము అంత ఆయన మూలంగానే కలిగింది మరి కలిగిన ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఫస్ట్ బిఫోర్ క్రైస్ట్ బీసీ బిఫోర్ క్రైస్ట్ లో దేవుడే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలో దేవుడు సృష్టి అంతటిలో ఆదము అవని కూడా దేవుడు సృష్టించినాడు కదా ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడు ఆదమును సృష్టించినాక ఒక బొమ్మగా తయారు చేసినాక ఆయన నాశకన అంద్రాల్లో దేవుని యొక్క జీవం ఎప్పుడైతే కోసిందో అప్పుడు ఆత్మ అనేది స్టార్ట్ అయింది బ్రీతింగ్ అనేది కదా ఎందుకంటే దేవుడు చూడండి తల్లి గర్భంలో రూపింపక మునుకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకంటే నేను దేవుని వాళ్ళు అడిగిన దేవా ఈ రోజును నాతో ఏ వాక్యం చేత మాట్లాడతారు నాకు రవి అన్న కాల్ చేసి చెప్పేసరికి ఏం ప్రిపేర్ అవుతున్నానే ఉన్నా దానికంటే ముందు అన్న చెప్పగల నేను ఏంబడే ప్రేయర్ లో ఉన్నా ప్రేర్లో ఉన్నా దేవ నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే నాకు ఇర్మి మళ్ళీ జ్ఞాపకం చేసిండు దేవుడు అని ఇంకా ఇర్మి వచనాలు తీసి నేను మళ్ళీ చదువుకుంటున్నాను ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు తల్లి గర్భం రూపింపక ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఒక జనంగా ఆ జనాలకు దేవుని యొక్క శువాత ప్రకటించడానికి దేవుని యొక్క సత్యం బయలుపరచడానికి ఒక ప్రాఫిట్ గా ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క చిత్తము రన్ అవుతుంది ఇర్మియా దగ్గర దేవుని యొక్క చిత్తం ముందే ఉంది ఇర్మియాలో ఆ చిత్తము మరి ఏందో మనం కనుక్కోవాలా తెలుసుకోవాలంటే ఇప్పుడు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నారు నిన్ను నన్ను అందరినీ దేవుడు మన తల్లి గర్భంలో లేఖ మునిపై మన తల్లి గర్భంలో ఇంకా పిండంగా కూడా మన ఫామ్ కాక ముందుకే మనం ఏర్పరచుకున్నాడు ఆది అంతం సృష్టింపక మునుపు నుంచే దేవునికి ఉంది థాట్స్ అన్ని అండ్ జ్ఞానవంతుడు దేవుడు కదా బుద్ధి జ్ఞానం శిథ సంపదలన్నీ ఆయనకు గుప్పెట్లోనే ఉన్నాయి అంత గొప్ప దేవుడు అంత జ్ఞానం కలిగిన దేవుడు చూడండి మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో లేకపోయినప్పటి నుంచే ఆయనకి ఏర్పాటు ఉంది మన విషయంలో అంటే ఆయన మనల్ని అంత ఇష్టపడుతున్నాడు అంత ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను ఒక ప్రాఫిట్ గానే ఒక సేవకుడుగా లాగానే కానీ మనం ఏ రోల్లో ఉన్నామో మనం దేవుడిని అడగాల మనకు చూపిస్తాడు కదా ఇక్కడ ప్రాఫిట్ గా ఆయన నేషన్కి i selected you to be a prophet to the nation anntunar prophet to the nation nu oka pravakta ga unnav oka pravakta ga nenu nik selavistunnanu endukante devure antunadu kada ikkada endukante jenamunaku pravakta ga ninnu niyaminchithani anunnadu ani mara aa jenamuga pravakta ga ninnu niyaminchinapudu mari manam e vidhanga undala idi mana question దేవుడు తల్లి గర్భంలో లే రూపింపక మునిపై నిండు నన్ను నేర్పరచుకున్న దేవుడు కాబట్టి మనము ఆ దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనవాలా ఆయన చిత్తం మనం తెలుసుకోవాలా ఆ చిత్తానుసరంగా మనం నడవాలా ఎప్పుడైతే ఆయన మనం నడుస్తామో అప్పుడే ఆయనకి మనము ఇంకా ఎక్కువ దేవుల్లో బలపడతాము ఇంకా ఎక్కువ మనకు చూపిస్తుంటాడు అనేక అనేకల కోసం మనం ప్రార్థించవలసి ఎందుకంటే ఆ భారం దేవుడు ఇరిమియాకి ఇచ్చాడు ఇరిమియా చాలా దయగల మనసుగలేవాడు ఇర్మియా కూడా చాలా దుఃఖము ఆయన కూడా ఎంతో ఎరుసుడు ఆయన ఎందుకంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆయన గుణగణాలు ఎట్లా అంటే ఇర్మియా అంటే ఆయనకు చాలా దయాగుణం ఉందనమాట ఆయనకి చాలా ఏర్పాటు చేస్తుంది ఎందుకు ఏర్పాటు చేస్తాయంటే ఆ జనం నశించిపోతుడు ఆ జనాల కోసం ప్రార్థించడము ఆయన భారం అదే అంటే ఎరిశల్యం ప్రవక్తలకే కానీ సారీ ఎరిశల్యం జనాలకే కానీ ఆ ఇజ్రాయల్ జనాలకే కానీ యూదా జనాలకే కానీ ఈ వచనాలలో ఉన్నాయి ఇర్మియా గ్రంథంలో మనం చదువుతుంటే మనకు అర్థమవుతాయి ఇది మొత్తము ఫిఫ్టీ టూ బుక్స్ లో మన అంటే ఇర్మియా ఫిఫ్టీ టూ అద్యాలల్లో మనకు ఈ అంద్యాల మనం చూస్తుంటే అందులో ఎరిసలేము జనాలు ఉన్నారు ఇజ్రాయల్స్ ప్రజలు ఉన్నారు ఇంకా యూద ప్రజలు ఉన్నారు వీళ్ళందరి ఇర్మియా ప్రార్థన చేసిండు కన్నీటి ప్రార్థన చేసిండు ఆ జనాలు నచ్చిపోదు ఎందుకంటే పలు ఇజ్రాయల్స్ పరిధిలో అనేసరికి ఆత్మీయంగా చూసుకుంటే మనమే కానీ ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు అంటే ఎవరైతే సత్యం తెలియని వాళ్ళంతా కూడా దేవుని నమ్ముకునే బిడ్డలే కాకపోతే వాళ్ళలో సత్యం లేదు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఐడిల్ ని పూజించడం స్టార్ట్ చేసారు అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఎవరు అనంటే మన క్రైస్తవులే చేసేవాళ్ళు మన జనాలే అది చేస్తున్నారు క్రిస్మస్ రాగానే ఈ డెకరేషన్ చేస్తుంటారు ఒక చెట్టును పూజిస్తుంటారు కదా ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు సత్యము తెలియక వాళ్ళు అవి చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో దేవుడు ఇర్మియా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఇర్మియా వాళ్ళ కన్నీటి ప్రార్థనలు చేసి వాళ్ళు మారాలా చేయాలని కదా అట్లా ఇర్మియా ఎంతో ప్రార్థించిన ఆయన ఒకటే మాట అంటాడు ఎందుకు అనంటే ఆయన ఏర్పరచుకున్నాడు ఎందుకు ఒక జనం నచించిపోవద్దు ఆయనకి ఇష్టం లేదు జనాలు నచించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఏసయ్యకి ఇష్టం లేదు మన తండ్రికి మన తండ్రి ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి ఇరి ఇర్మియాని ఆ దేశం దగ్గరికి వెళ్ళి నువ్వు శువాత ప్రకటించని ఆయన ఒక చెప్తున్నా అనమాట ఇర్మియాకి చెప్పినప్పుడు మనం చూసుకున్నాము ఏషియా ఫార్టీ లో ఫస్ట్ వచ్చినాం చూడండి మీకు అర్థమవుతుంది ఈ వచనానికి ఏషియా ఫార్టీ లో ఫస్ట్ వచ్చినాం చూడండి ఎవరైనా చదువుతారంటే చదవచ్చు దీపములారా నా మాట వినుడి దూరమునున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకునేను చూడండి దీపం నా మాట వినుడి దీపం మనమే కదా ఎందుకంటే ఆయన మనల్ని మనల్ని నేర్పరచుకున్న దేవుడు సో మనం కూడా ఇతరులకు దేవుని యొక్క చువాత ప్రకటించాలంటే దేవునికి ప్రతి ఒక్క ఆత్మ ఇంపార్టెంటే నువ్వు నేననే కాదు ఆయన ఎంతమంది బిడ్డలు ఆయన సన్నిధిలో ఉన్నారు ఎంతమంది బిడ్డలు ఆయన మూర ఎంతమంది బిడ్డలైతే ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఆయన బిడ్డలే ఈ లోకం సృష్టించింది ఆయనని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అంటే చూడండి నేషన్ లో ఎన్నో ఉన్నాయి కదా రకరకాల జంతువులు ఉన్నాయి రకరకాల మనుషులు ఉన్నారు సో ఈ రకరకాల మనుషులు ఎక్కడ చూడు ఈ వరల్డ్ వాయిల్ మొత్తంలో దేవుడు ఏర్పరచుకున్న కొంతమందిని కదా ఎవరు చూసినా దీపం ద్వారా నా మాట వినుడు అని అంటున్న దేవుడు దూరంలో నున్న జనుల ద్వారా ఆలక్కించుడి అని మంది దూరం ఉన్నారు కదా ఎంతో దేవుని దగ్గరలో లేరు వాళ్ళు అందరికీ దేవుడు తెలుసు కానీ వాళ్ళకు సత్యం తెలియక వాళ్ళు దూరం వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళంతా దేవుని చేతులన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసము నువ్వు నేను ప్రార్థించాలా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మన దేశానికి మనం సత్యం ప్రకటించాలి అనంటే అందరికీ మనం ప్రార్థించాలా అందరి తెలుసుకోవాలి అందరి దేవుని యొక్క స్వాత మనం ప్రకటించాలా ఆయన అందుకే అంటున్నారు ఆలకించుడి నేను గర్భమున పుట్టకమునిపై ఏవో నన్ను చూడండి మనము గర్భంలో పుట్టక మునిపోయి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను పిలిచినడు తల్లి నన్ను ఒడిలో పెట్టుకోకున్నప్పుడే మొదలుకొని ఆయన నామంని జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే మళ్ళీ మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణకి ఇవాళ ఇదే మాట్లాడాడు నేను ఈ ఇర్మియా ఇర్మియా ది ఫస్ట్ చాప్టర్ నేను అంతకు స్టార్టింగ్ నా లైఫ్ ఫస్ట్ అని నేను మెసేజ్ చెప్పేటప్పుడు ఇదే వాక్యం నేను మాట్లాడినా మళ్ళా దేవుణ్ తిరిగి ఇదే వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నేను ఎక్కడ మిస్ అవుతున్నాను దేవుడు నాకు చూపిస్తున్నాడు కదా నాకు ఒక దేవుడు ఒక దర్శనం చూపించాడు దగ్గర దగ్గర టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ లో అనుకుంటా నేను దేవుడు నాకు దర్శనం చూపించింది ఫోర్టీన్ లో అనుకుంటున్నాను అయితే నేను వైఎంసీలో ఫస్ట్ టైం నేను ఎంటర్ అయినప్పుడు దేవుడు నాకు ఒకటి దర్శనం చూపించడు ఆ దర్శనంలో నేను చేరు పైన వర్షిప్ చేస్తున్నాను ఆ దర్శనంలో ఒకటి చక్కగా కట్టబడిన ఒక గోడ ఉంది ఆ గోడ మీద ఒక వైట్ క్లాత్ పడ్డది అనమాట అది స్క్వేర్ షేప్ లో చూస్తే అంటే లెంతే కానీ బ్రెత్ కానీ ఎట్లు చూడు హైట్ కానీ ఆ లోనే కానీ ఎట్లా చూడు అంత ఈక్వల్ గా ఉంది ఆ క్లాత్ అది గోడ పైన దాని మీద ఒక బాబు ఆ బాబు కూడా మళ్ళీ వైట్ క్లాత్ పడ్డది అంటే నేను అనుకున్న దేవా ఈ దర్శనమైంది ఎందుకు ఇట్లా చూపించిన అంటే నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది అంటే నేను టూ టైమ్స్ వెళ్ళిన ఎక్కడికి అంటే వయసుకి వెళ్ళినప్పుడు నేను చంద్రశేఖర్ అన్న వాకెళ్ళి వినేటప్పుడు ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు నాకు ఫస్ట్ దర్శనం అధ్య చూపించిన దేవుడు ఆ దాంత తక్కువ నేను కన్ఫర్మ్ అయినా ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు నాకు దేవుడు చూపిస్తున్నాడు అంటే నా కొడుకు విషయంలో దేవుడు చూపించొచ్చు అని అనిపించింది నాకు అందుకే ఆయన ఏర్పరచుకున్నాడు అంటే చూడండి నేనే అసలు ఆ టైంలో నేను కన్ఫర్మేషన్గా ఉన్నానో లేదో నాకే తెలియదు నేను గర్భంలో ఉన్న అంటే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నానో లేదో నాకే తెలియదు కానీ ఆ టైంలో దేవుడు నాకు ఆ దర్శనం చూపించిన నెక్స్ట్ వీకే నేను కన్ఫర్మ్ అయిపోయినా నాకు అది కూడా తెలియదు తర్వాత నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు నాకు అది తెలిసింది అప్పుడు నాకు ఈ జ్ఞాపకం వచ్చింది ఈ దర్శనము అంటే అప్పుడే నాకు అనిపించింది నిజమే నేను అంత చూడండి తల్లికి తెలియనప్పుడే దేవుడు ఎప్పుడో అది ఏమంటారు ముద్రించేసుకున్నాడు ఆయనే క్లియర్ చేసేసుకున్నాడు నా కోసం వాడబడాలని ఆయన కోసం పిలుచుకున్నాడు దేవుడు అంటే ఇమి అని కూడా దేవుడు కూడా అట్లనే పీల్చుకున్నాడు తన తల్లి గర్భంలో రూపింపక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు అంటే చూడండి నేను కూడా కన్ఫర్మేషన్ లేను కానీ దేవుడు ముందే దర్శనం చూపించినాడు చూపించిన నాకు వారం ఒక టూ వీక్స్ అయినాక దేవుడు నాకు కన్ఫర్మేషన్ చేసినాడు అప్పుడు నాకు ఈ దర్శనం జ్ఞాపకం చేసింది దేవుడు అదే దర్శనం దేవుడు ఈ రోజు నాకు జ్ఞాపకం చేసినంటే నాకు అప్పుడు అర్థమైందనమాట ఎందుకు అంటే దేవుని చిత్తం ముందు కదా ఆ చిత్తము నాకు అర్థమైంది రేపు పొద్దున మా కొడుకు భవిష్యత్తులో కూడా దేవుడు పెట్టుకోవచ్చు ఎందుకంటే నా కొడుకుని కూడా దేవుడు విలువచ్చు అట్లా దేవుడు ఒక్కొక్కరిని పిలుతుంటాడు అన్నమాట ఒక్కొక్కరిని ఆయన ఏర్పరచుకుంటాడు ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకున్న దేవుడు ఎందుకంటే మన మనము ఆయన ఆయన ఏసం మన కొరకు శిల్వ రక్తం కంచి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయనకి మనం ఇంతవరకు ఏం చేసినాము ఆయన చిత్తాన్ని ఇంతవరకు మనకు కనుగొన్నామా లేదా కదా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలా మనం ముందుకు వెళ్ళాలా ఇంకా ఆయన కోసం మనం తెలుసుకుంటేనే ఉండాలా ఎప్పుడైతే నువ్వు ఒక ఇక్కడ దేవుడు అనే మటు జనులకు ప్రవక్తగా నిన్ను నియమించుతని ఒక ప్రవక్తగా నువ్వు ఉన్న ఒకవేళ ఎగ్జాంపుల్ గా ఒక ప్రవక్తగా నువ్వు ఉంటే నువ్వు కదా ఆయన చిత్తమేంది ఆ నిన్ను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు కదా దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మీఏ విషయంలోనే మన టాపిక్ లో మాట్లాడుకుందాము ఎందుకంటే ఇక్కడ దీపం నా మాట వినడు అన్నప్పుడు జనాలు ప్రతి ఒక్కళ్ళు సో జనుల ఆలకించడే నేను గర్భమున పుట్టక మునిపే యోహో నన్ను సో నిన్ను నన్ను పిలిచిన దేవుడు మరి ఆయన చెత్త మీద మనకు అనుగున్నానా తల్లి ఒడిలో ఉన్న అంటే తల్లి ఒడిలో మనము ఏమంటారు ఒడిలో పెట్టుకోకుండా మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకున్నాడు అని అంటున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకోమంటుండు ఆ కాలంలో వేసే దేవరా దేవుడు మాట్లాడినాడు చేసిండు చెప్పిండు ఇర్మ్యా ద్వారా బయటికి వచ్చింది ఇర్మ్య కూడా మనల్ని ఆ ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఎట్లా ఇర్మియా హెచ్చరించాడు అట్లా దేవుడు మనకు కూడా హెచ్చరిస్తుండడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు వాక్యాన్సరంగా మనతో మాట్లాడతాడు ఆయన జీవం దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట ఇక్కడ అయ్యా ప్రభువాకు ఏవోవా చిద్దగించము నేను బాలుడన మాట్లాడటకు నాకు శక్తి చాలదా నేను అంటే చూడండి నేను ఒక బాలుడిగా ఉన్నా నాకు శక్తి లేదు నేను ఎలా ప్రవర్తిస్తాను నేను ఏ విధంగా చెప్పగలుగుతాను అని చిన్నగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు నాకు ఇలాగూ సెలవిచ్చాను నేను బాలుడనని అనవద్దు అని అంటుడు నువ్వు ఒక ఒక బాలుడవు అని అనద్దు అని ఎందుకంటే దేవునికి చూడండి చిన్న పిల్లలే పెద్ద పిల్లలే కానీ మూసలో ఆయనకి కందరు ఒకే విధంగా ఉన్నారు ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఆయనలో స్వార్థం లేదు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు చూడండి అన్యులను అంతే ప్రేమించింది దేవుడు మనలను కూడా అంతే ప్రేమించినడు అనాథైన అన్యులను కూడా దేవుడు అలాగే ప్రేమించినప్పుడు కదా కొన్నెలు చూసుకుందాము కొన్నెలు కూడా ఒక అన్యుడే కానీ దేవుడు ఆయన కూడా ఏర్పరచుకున్నాడు అందుకే కూడా దర్శనం ఇచ్చి మాట్లాడాడు అట్లనే దేవుడు విధంగా ప్రేమించాడు అందరికీ ఒకే విధంగా మాట్లాడే దేవుడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు బాలుడు అని నేను నిన్ను పంపిన వారి వారి అందరి ఎదు యుద్ధకు నీవు పోవాలను నీకు ఆజ్ఞాపించిన సంగతులు సంగతులన్నీ చెప్ప చెప్పవలను అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు కొన్ని దేవుడు ఇర్మియకు చెప్పినడు అవన్నీ పోయి నువ్వు ముందు ప్రకటించు జనాలకు తెలియజేయని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు అయితే ఇర్మి ఏమంటు బాలుడాను అని అంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడు ఎందుకంటే నేను నేను ఒక ప్రాఫెక్ట్ గా చూజ్ చేసుకున్నాను నిన్ను నేను ఎందుకు ఏర్పరచుకున్నాను ఇది క్వశ్చన్ కదా మనకి దేవుడు అంటుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను ఇది మన క్వశ్చన్ ఎందుకంటే ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మనం స్వాత ప్రకటించాలా ఎప్పుడైతే మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి దేవుని యొక్క స్వాత ప్రకటిస్తామో అప్పుడు దేవుడు మనల్ని నియమించుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకొని చెప్తున్నాడు ఎనిమిది వచ్చినా వారికి భయపడకము నిన్ను విడి నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నాను ఇదే ఎవో వాకు అప్పుడు ఎవో వా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును ఇదిగో నేను నీ నోట నా మాటలో ఉంచి ఉన్నాను కాబట్టి దేవుడు ఏమనున్నాడు అంటే నువ్వు వాళ్ళకి భయపడకు ధైర్యంగా వెళ్ళి తువాత ప్రకటించు ఎవరికి నువ్వు ఎవరికి భయపడాల్సింది అవసరమే లేదు మనము కేవలం మనం భయపడాల్సింది ఒకటే దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి దేవుని అందు భయం భక్తి కలిగి జీవించడమే ఏజ్ ప్రముఖ తప్పితే ఇంకా ఈ లోకంలో నువ్వు ఎవరికి భయపడద్దు ఏ దృష్టికి కూడా నువ్వు భయపడద్దు కదా ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉంటది ఏదో ఒక రకంగా వాక్యం చేత మోసం చేస్తుంటది ఆ జనాల చేత మోసం చేస్తుంటే వాళ్ళ చేత వీళ్ళ చేత ఆ ఏదో విధంగా దృష్టిని మోసం చేస్తే మనం దేనికి భయపడద్దు మనకు సమస్యలు మనకి ఏదైనా వస్తుంది అంటే మనం సంతోషించి ఆనందించాల కదా ఎందుకంటే మా తెలుసు వాతావరణ చాప్టర్ లో ట్వెల్త్ వచ్చిన అంటాడు ఆయన నామం నిమిత్తంలో హింసింపబడిన వారు ఇంకా తృణీకరింపబడిన వారు హింసింపబడిన వారు అబద్ధములు ఆడిన వారు అవన్నీ విషయంలో మనం తెలుసుకుంటే వాటి అంటే మనం సంతోషించి ఆనందించాలంట కదా ఎందుకంటే దృష్టి ఏదో విధంగా మనం మోసం చేస్తాం కాబట్టి ఇర్మియ బాలుడు కాబట్టి దేవుడు ఇర్మి అని చెప్తున్నాడు నువ్వు ఎవరికి ఎన్ని తోడై ఉన్నాను అని అంటున్నాడు ఇదే ఎవో వాక్ అప్పుడు ఏవోవచ్చి చెప్పి నా నోరు ముట్టి చూడండి దేవుడు ఎప్పుడైతే మనము సిద్ధపడతాము సేవ చేయడానికి మనం రెడీ అవుతామో అప్పుడు దేవుడు మనం ప్రతిష్ఠిస్తాడు మన దేవుడు మన తాక్తడు మన నోట్లో ఆయన నోటి మాటలు పెట్టి ఉన్నాడు ఆయన ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో అవన్నీ మన నోట్లను నింపేస్తుంటాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు మన నోట్లను నింపుతాడు అప్పుడు మనము అనేకులకు దేవుని యొక్క చోత ప్రకటిస్తుంటాం చెప్పగలుగుతాము చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇదిగో నేను నీ నోట నా మాటలో ఉంచి ఉన్నాను పెకిలించుటకును విరగొట్టుటకును నశింపజేచ్చుటకును పారదోటుకును కటుటకును నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజముల మీద నిన్ను నియమించి తిని ఇక్కడ చూడండి పెకిలించుటకు విరగొట్టుటకు ఎవరైతే అబద్ధంలో ఉన్నవారు అబద్ధమైన బోధ ఎవరైతే వింటున్నారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటారు ఆ టెకిలించి దాన్ని విరగొట్టేసి దాన్ని నశింపజేసేసి దాన్ని పారద్రోసేసి లాస్ట్కి మళ్ళా దేవుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క గొప్ప జనానికి తిరిగి దేవుని యొక్క సత్యమైన వితనం వాళ్ళలో వేసి అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే స్టార్ట్ అవుతుంది నాటడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో దేవుడు అంటే ఒక టైం అనేది దేవుడు పైకినాడు ఆ ఒక టైం ఏంటిదంటే దేవుడు ఏర్పరచుకున్న టైము ఆ టైంలో మనం వెళ్ళి తోత ప్రకటించినప్పుడు అంట ఎంతో గోపజనం ఉంది వీరన్న భూమిలో ఎన్నో ఉన్నాయి కాబట్టి అక్కడ దేవుడు నిన్ను నన్ను పంపించినప్పుడు ఆ ఎవరైతే అబద్ధమైన బోధలు కంప్లీట్ గా మత్తులయ్యి ఉన్నారో అలాంటి వారి దగ్గరికి మనం పంపించినప్పుడు అంటే వాళ్ళకు స్టార్టింగ్ లో అర్థం కాకపోవచ్చు కానీ సెకండ్ టైంకి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు దేవుడు అక్కడ కొంతమందిని ఏర్పరచుకున్నాడు వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తున్నాడు అంటే అబద్ధమైన బోధలు వాళ్ళ మధ్యలో నీకు పంపించినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళకి సత్యమైన విత్తనం వేసినప్పుడు ఫస్ట్ టైం వేస్తావు సెకండ్ టైం వేస్తావు మూడో తారీఖు అది నాటబడుతుంది కాబట్టి చూడండి ఎప్పుడైతే సత్యము అయిన విత్తనం అక్కడ నాటబడుతుందో అబద్ధం అంతా కూలిపోతుంది అబద్ధం అంతా పెట్లింపబడుతుంది విరగూడలు నశించే నశింపబడుతుంది అంటే ఆ ఆత్మల ఎంతమంది అయితే అబద్ధంలో ఉండి ఇటు అటు తిరిగిన వాళ్ళు వాళ్ళపైన వీధ వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళంతా అబద్ధంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరి మధ్యలో దేవుడు మనల్ని పంపించినప్పుడు ఒక చిన్న గుంపు ఇర్మియా ఒక చిన్న గుంపుకు స్నాం ఇర్మిని పంపించిన వాళ్ళ మధ్యలోకి కాబట్టి ఇర్మియా వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు చేసినప్పుడు అప్పుడు అబద్ధమైన బోధలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కులిపని అవంతా నశింపజేసింది దేవుడు చేసేసి ఆ యొక్క గొప్ప జనానికి దేవుడు ఏం చేసిందంటే మళ్ళా తిరిగి దాన్ని కట్టినాడు అనమాట దేవుడు ఎప్పుడైతే సత్యమైన వితనము వాళ్ళలో నాటబడిందో అప్పుడు వాళ్ళంతా ఆ కట్టినరు నాటబడినరు ఇంకా ఆ దినమున జనముల మీదకు రాజము అంటే ఆ ఇంకా నీకు విజయమే ఈ దినము జనుల మీదను రాజముల మీదను నిన్ను నియమించు సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు దేవుని నేను తలగానే పెడతా కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని తలగనే పెట్టే దేవుడు ఎందుకంటే ఆయన చిత్త నేను కనుగొని నడుచుకుంటున్నా కాబట్టి దేవుడు డెఫినెట్ నిన్ను నన్ను అందరినీ తలగా పెట్టే దేవుడు కాబట్టి దేవుడు చిన్న వాక్యం దీవించి ఆచరణ చేత కామెంట్ పరిశుధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ అయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ప్రభా యొక్క దినం నూతన కృప మాకు అనుగ్రహించినావు ప్రభాన ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా కానీ మీరు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని ఆయన సజీవమైన దేవుని మాటలు వినే గొప్ప ధన్యత భాగ్యం ఇచ్చిన ప్రభ నీ వినే ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు నాలుగు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఈ స్థాయి నీకే యుగములు గాక హలెలియా తండ్రి ప్రభా నా తండ్రి ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభా నీ గురించి మాట్లాడినావు ప్రభ తల్లి గర్భంలో సృష్టించక మునిపే ప్రభా నువ్వు ఇరిమియాన్ని ఏర్పరచుకున్నావు అలాగే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నానని మళ్ళీ మాకు ఒకసారి మీరు జ్ఞాపకం చేసినారు కాబట్టి ప్రభ నాయనా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మీరు ఒక ప్రవక్తల్లాగా పెట్టిండ్రు ఒక సేవకుల్లాగా పెట్టిండ్రు కాబట్టి ప్రభా నాయన మేము నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాలా అలాగే ప్రభా నాయన నీ ప్రతి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలా ప్రభా నాయన కాబట్టి ప్రభా మీరు చెప్పే ప్రతి మాట మేము వినాలా అంటే నీ వాక్యానికి లోబడాలా మాట వినాలా దాన్ని ఆలకించాలా దాని ప్రకారంగా మేము నడుచుకోవాలా ప్రభా కాబట్టి ప్రభ నాయన నీ సేవలో మేము ముందుకు వెళ్తుంటగా ప్రభా మేము దేనికి భయపడకుండా ప్రభ ఆ దినం ఇరిమ్యాకో నువ్వు మాట్లాడినావు తండ్రి నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దన్నావు ప్రభా ఈరోజు నాయన ఇరిమ్యాకి తోడై ఉన్న దేవుడు నువ్వు మాకు కూడా తోడై ఉన్నావు ప్రభ కాబట్టి ప్రభ మేము కూడా ప్రభా దేనికి భయపడకుండా దేనికి చింతించకుండా దేనికి కృంగిపోకుండా ప్రతిదీ నాయనా తండ్రి మేము ముందుకు వెళ్ళాలా ఎందుకంటే మాకు మీరు తోడుగా ఉన్నారు సహాయకుడుగా ఉన్నారు కాబట్టి మేము దేనికి భయపడకుండా వెళ్ళాలా ప్రభ అనేకులు ప్రభానైనా రకరకాల అబద్ధ బోధకుల్లో అబద్ధ బోధలో ఉన్నారు ఎంతోమంది ప్రభానైనా రక్షణ లేని ఉన్నారు ప్రభా ఈ లోకమంతా పాపంతో భ్రష్టత్వంలో ఉన్నారు ప్రభా కాబట్టి నాయన అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించాలా అనేకులని సత్యంలోకి నడిపించాలా ప్రభా అలాంటి భారం మీరు మా మీద పెట్టినారు కాబట్టి దానిని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాలా కాబట్టి ప్రభా వాక్యం ద్వారా స్వరం ద్వారా ఆయన నువ్వు ఈ స్వరం ప్రభా తండ్రి ఇది ఈ మధ్యాహ్న కాలం మందు ఈ స్వరం మీనించే వచ్చింది ఇది మీనించే కలిగిందని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ప్రభా ఈ స్వరాన్ని నా హృదయపూర్వకంగా నేను స్వీకరిస్తున్నాను ప్రభా నాయనా తండ్రి మాట్లాడినందుకు నీకు నాయన వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కణికరము కృప చూపించండి ఆ కలవరిస్థితుల్లో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా అలాగే వాక్యం చెప్పిన సిస్టర్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం దయచేయండి ఇద్దరు భార్య భర్తలు మీరు అభిషేకించండి మీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రభా వీళ్ళ గొప్ప సేవ మీరు జరిగించండి ప్రభా నాయన వాళ్ళకి ఇచ్చిన యొక్క సంతానాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆ బాలు కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా నాయనా బాల్యంలో మీరు అన్ని రకాలుగా వర్దిల్లినారు ప్రభా కాబట్టి నాయన బాలుడు కూడా అన్ని రకాలుగా వర్దిల్లాలా ఎలాంటి అనారోగ్యం లేకుండా మీరే మంచి ఆరోగ్యం దయించండి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయిచండి తండ్రి మంచి మీ పరలోకపు దర్శనాలు దయచేయండి ప్రతి కీడులను శోధనలను ప్రతి దోషాలను మరణగండలు అన్నిటినీ మీరు కొట్టివేయండి ప్రభ మీరు అక్కడికి సిస్టర్ కుటుంబం సిద్ధపడాలా ఈ సిస్టర్ కూడా అనేకులను సిద్ధపరచాలా అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వాళ్ళ మార్గములను త్రోవలను కూడా మీరు సరళం చేయండి వాళ్ళ సేవను మీరు దీవించండి ఆశ్రదించండి ఫలించేలాగా చేయండి ప్రభ వాళ్ళు వెళ్ళే ప్రతి చోట ప్రభ మీ మహిమతో నింపాలా అక్కడ మీ యొక్క గొప్ప కార్యాలు జరగాల ప్రభా అలాంటి సేవలోకి వాళ్ళని నడిపించండి ప్రభా ప్రతి ఆటంకాలను అవరోధాలను ప్రతిదీ మీరు కొట్టివేయండి ప్రభా ఆయన ప్రతి చోట ప్రభా మీ గొప్ప సాక్ష్యంగా అక్కడ ఉండాలా అలాంటి సేవ మా అందరికీ దయచేయండి ఈ వాక్యం వినబోతున్న వాళ్ళను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో గొప్ప మేలులు చేయండి వాళ్ళ జీవితాలను సరిచేసుకోవాలా ప్రతి ఒక్కరు ప్రభా నాయన నీ ఎదుట మేము ఒప్పుకోవాలా మా ప్రతి అపరాధములను పాపములను మీ పట్ల నాయన మాకున్న ప్రతి ఆయస్కరమైంది మేము ఒప్పుకోవాలా సరి చేసుకోవాలా ప్రభా నీ కనిక్రమ నీ కృప నీ క్షమాపణ పొందుకొని నాయన మేమంతా గొప్ప సేవకులు అయ్యి ఈ లోకమంతా సర్వ సృష్టికి నీ సువార్తని ప్రకటించాలా కాబట్టి అలా అందరూ అవ్వాలా అనేకులు సేవకులు అవ్వాలా అనేకులు రక్షణలోకి రావాలా అనేకులు సత్యంలోకి రావాలా ప్రభ చంద్రశేఖర వర్ణను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అన్న జల్లే రాకపోకల్లో తోడంనండి కుటుంబంలో కూడా మీ శాంతి సమాధానం దయచేయండి రాకపోకల్లో తోడంనండి ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు మాకు బయలుపరచండి అలాగే ప్రభా తండ్రి శ్రవణ్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ వివాహ విషయంలో కూడా ప్రభా మీ మీదనే నమ్మకం పెట్టినా మీదనే విశ్వాసం పెట్టి నిరీక్షణతో ఓపికతో నాయన మేము కలిగి ఉన్నాం కాబట్టి ప్రభా మీరే గొప్ప నాయన తండ్రి సాక్ష్యం ఆ సిస్టర్ జీవితంలో మీరు నాయన ఆ సిస్టర్ జీవితంలో జరగాల్సిన యొక్క మేలు ఆ యొక్క వివాహం జరిగించి గొప్ప సాక్ష్యం మీకు రావాలా మీకు మహిమ రావాలా అలాంటి సాక్ష్యం ప్రభ మా చెవులు మీరు కూడా వినాలా ప్రభ అలాంటి గొప్ప కార్యం జరిగించండి కాబట్టి ప్రభ ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మేస్తూ పరిషుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మందరాలు దేవాయచు ప్రభా మరి యొక్క వాక్యం ప్రభా మీరు మాతో మాట్లాడకు నీకు మందరాలు ప్రభా దేవాయప్ర ప్రభా మరి నీ చిత్తం మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలా ప్రభా నీ చిత్తాంతరం మేము ప్రభా దేవాయస్రభ మరి ఇది మీద ఏ విధంగా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా జనాలందరి మీద కూడా ప్రభావ మీరు తనని మీరు తలాగా పెట్టారనైనా దేవాయస్రభ తను ఎంతో కన్నీటి ప్రార్థన చేశాడు ప్రభా భారమైన ప్రార్థన చేశాడునైనా దేవాయస్రభ అలాంటి ప్రార్థన మేము కూడా చేయాలా ప్రభావ మేము కూడా ప్రార్థించాలనైనా కన్నీటి ప్రార్థనలు మేము చేయాలా భారమైన ప్రార్థనలు మేము చేయాలా ప్రభావం దేవాయస్రభ మేము దేనికి భయపడదునైనా అన్నిటికీ ప్రభావం మేము సహించాలా ఏల ప్రభావ దేవాయచ ప్రభ మీరు మాకు అయి ఉన్నందుకు ప్రభానికు లెక్కలేని వందాల ప్రభా కృతజ్ఞతాస్తో తెలిసిపోతావు కలనీ రజ దేవాయచప్రభ మీరు తల్లి గర్భంలో ప్రభావం రూపి మునిపోయి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రభావ సమస్త అంతకుడు ప్రభావ నీ మూలంగానే కలిగింది అయినా దేవా ఈ దేశమే ప్రభా ఈ లోకమే ప్రభా ఏది కూడా లేదనైనా దేవాయచ ప్రభా నువ్వు ఉంటేనే ప్రతి ఒక్కటి ఉందినైనా ప్రభా నమ్మటం నీ సమస్తం సాధ్యమేనవు ప్రభా దేవాయతు ప్రభా మేము ప్రతి ఈ యొక్క అగ్ని ప్రతి మేము అనుసరించి నడుచుకుంటాం ప్రభా దేవాయప్రభ నీ మాటకి ప్రభావ మేము కష్టపడి జీవించే వారి మమ్మల్ని తయారు చేయని ప్రభావ దేవాయప్రభ నీ అందులో భక్తి కలిగి జీవించాల ప్రభావ దేవాయతు ప్రభా అనేక గొప్ప జనానికి ప్రభా సత్యమైన సువాత మేము ప్రకటించాల ప్రభావ దేవాయతు ప్రభా అక్కడ సత్యమైన నాటబడాల ప్రభా దేవాయప్రభ అవి ప్రతి ఒక్క బిడకు కూడా ప్రభా సత్యం గ్రహించటకు ప్రభావ వారితో ప్రభావం వారి మధ్యకి మమ్మల్ని నడిపించిన ప్రభావాలని తెలియచేయాల ప్రభావ ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభా మరి నీ యొక్క సేవ ప్రభా ఎక్కడైతే ఉందో ప్రభా మాకు చూపించిన ప్రభా ఆ ప్రజల దగ్గరికి మమ్మల్ని నడిపించని ప్రభా వారికి నీ యొక్క సత్యమైన ప్రకటించాలైనా దేవాయ మరి మీరు మమ్మల్ని దీవించండి ఆశ్రమించండి ప్రభా దేవాయ ప్రభా మా నోటి మీరు తాకండి ప్రభా యొక్క నోటి మట్టిలో నిం మా నోట్లో నింపండి ప్రభా దేవాయతు ప్రభా ఒక ప్రావెట్ గా ప్రభా ఒక సేవకు కూడా ప్రభా మీరు ఏర్పరచుకున్న ప్రభా వందండి దేవాయచ ప్రభా మేము అన్నింటిలో ప్రభా ఎదగాల ప్రభా ఇంకా ముందుకు నడిపించని ప్రభావ ఇంకా మేము తెలుసుకోవాలి ప్రభా అన్నిటి మీద మాకు ఆసక్తిని దాయించని ప్రభావ దేవాయచ ప్రభా మేము ఎక్కడ చూసాం ప్రభా సాక్షి బిడ్డగా నిలబడ్డాలా ప్రభా నీ నామని మాయమ తెచ్చేవారిలాగా ఉండాలా ప్రభా దేవాలయతో ప్రభా మీరే మమ్మల్ని దీవించని ప్రభా అశ్వం చేత అనేక జనాలు నీసనందుకి నడిపించేవారు లేక ప్రభా మమ్మల్ని దీవించని అదే రీతిగా ప్రభా ఇంకా ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ రాలేదు ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా మీరు గాల సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభావ ప్రతి ఒక్క సమయం కూడా ప్రభా నీసనందులో కేటాయించే బడేగా తయారు చేయని ప్రతి ఒక్క సమస్య నుంచి బడలుగా దయచేసి ప్రభావ దేవాయించభ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రార్థించిన ప్రభావ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీరు మార్చిపోయిన ప్రభావ వారికి ప్రభా ఖచ్చినమైన తీసివేసి ప్రభావ కరిగించే హృదయం వారికి దయచేది ప్రభావ వాళ్ళంతా కూడా శాంతి సమాధానం ఆయక్యత కలి కలిగి ఉండటానికి దిని ప్రభావ ప్రతి ఒక్క జనం పట్ల వాళ్ళ ప్రేమ కలిగి ఉండాలి ప్రభావ అక్కడ ఉన్న జనాలను మీరు రక్షించండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ప్రభావీ సరికి నడిపించిన ప్రభావిత ప్రజలు ఉంటే ప్రభావ వాళ్ళు ప్రభాని యొక్క సువాత అందబడాల ప్రభావ ప్రతి ఒక్క బిడని మీరు జ్ఞాపకం చేసుకున్న అనాధురం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు దేవ పిల్లలు చదువుతుండగా ప్రభాన్ని యొక్క హస్తం ప్రోగించండి ప్రతి ఒక్క బిడ్డలు భవిష్యత్తులో మీరు దేవించి ఆశ్రయించాన్ని ఏం పండి ప్రభా దేవాల్చు ప్రభాని చాలా త్వరలో ఉంది ప్రభా దేవాయత్తు ప్రభావ ప్రతి ఒక్క బిడ కూడా ప్రభా సత్యమైన సువాత అందబడాలి ప్రభావం గ్రామం నల్ల కూడా ప్రభా ఈ యొక్క సువాత అందపడాల ప్రతి ఒక్క బిడని దీవించని ఇంకా ఎక్కడైతే అందలేదు ప్రభా అక్కడ అందరికీ అందజేసి సహాయం దయచని ప్రభా దేవాయత్స ప్రభా నుంచి మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వంద నెల ప్రభావ నుంచి కాపాడినందుకు వంద నెల ప్రభావం కృతజ్ఞత ప్రభా ప్రతి ఒక్క బిడని కూడా ప్రభా అభిషేకించి అక్కడికి ప్రతి ఒక్క సిద్ధపరచుకోమని ప్రార్థించాం తండ్రి స్తో ప్రభావరిశుద్ధి మహిమ గల రాజామ కథ ఆ రాజా మా రక్షణ కవిత ప్రభావ మా తల్లి మా తండ్రి మీరే ప్రభా అల్ఫయ్యూ మెగయ్యూ మీరే ప్రభా మీరే రాజా ఆకాశిని చూయించిన మా మహా గొప్ప దేవుడో ప్రభా మీ నాకు యుగ యుగములకు మహిమ కలిగినాక అని సర్వాధికారి జీవం గలదేవా మా సత్యము మా జీవము మీరే ప్రభావ మేము మేము తప్ప మేము వేరే వెంబడించభ చేసుకునే మీ జీవితం మీకు వరకే ప్రభావం కితం ఈ తీర్మానం మీరు వచ్చేంత వరకు ఉండాలా ఒక దినం రెండు దినాలు ఆగిపోయేది కానే కాదు ప్రభావ కాబట్టి దేవం యొక్క ఆత్మ నడిపింపు చేత ఈ అగ్ని చేత ఈ యొక్క పరుషుల ఆత్మ బలం చేత శక్తి చేత ప్రభావ మమ్మల్ని నింపండి ప్రభావ ముందుకు నడిపించండి ప్రభావ ఇక్కడ విష్ణు కంటనే వేదనలు రోదరాలు ప్రభావ విధుల మీకు సైతనాడు పనిచేస్తున్నాడు ప్రభావ అనేకమైన ప్రభావ విపరీతమైన వింతలు ప్రభావ ఘోరాతి ఘోరాలు జరుగుతున్న ప్రభావ ఆయనగా గడియడానికి వీలేదు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిస్తాం మేము అది తీర్మానం వేస్తాము ముందుకు నడవాలా బ్రతుకుట క్రీస్ ఆమె అనే తీర్మానంతో మేము ముందుకు నడవాలా ప్రభావ మీ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు సమర్పించుకొని జీవితం జీవించినా వేదమే ప్రభావ అది తెలుసుకొని ప్రభావ అందరూ కూడా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకునే దేవా మీ నామం మహేమార్దమై జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయండి ప్రభావ అందులో ఎస్ఆర్ఓ అధికారి మీ కొరకై నిరీక్షణ కలిగి ఈ జీవితం ప్రభావ మీ కొరకై ప్రభావ నిరీక్షణ కలిగి ఈ జీవితం ప్రభావ అనేకులను మీ చెంత నడిపించాలా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకునే విధంగా ప్రభా అభిషేకించండి ప్రతి ఒక్క విధంలో ప్రభా ముందుకు నడిపించండి ప్రభావ మీరు మా ముందుని నడిపించండి ప్రభా ఎస మీరే గొప్ప ప్రభా మీరే గొప్ప సరస్వృష్టి కర్త మీకు వందనాలు మీకు వందనాలు అయినా మీకు రూపా మీ కనికరంలో ప్రతి ఒక్కరిని ప్రభావ ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి ముట్టకుండా అగ్నికల్చర్ వేసి దేవదత్తల భద్రత మీరు కలుగజేసి మీ నామం మనీ మార్గం జీవించే బిడ్డలుగా తయారు చేయమని క్రైస్త మహోన్నత నామం మనం ప్రారంభించడం తండ్రి సూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమాస్వరీ యొక్క తండ్రి కృపా మైడానికి వన్నాలి సయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా ఇక మధ్యకాల సమయంలోనైనా మీ యొక్క స్వరమైన ధన్యత మీరు మాకు అనుగ్రించినారనైనా అవును ప్రభా తల్లి గర్భంలో రూపింపక ఉనిపోయే ప్రభావ జనములకు ప్రవక్తలుగా ప్రభా ప్రతి ఒక్క బిడ మీరు ఏర్పరచుకున్నారనైనా ఆ విషయం ప్రభావ ప్రాత నిబంధకాలు మోసను చెప్పింది ప్రభా ఏహో ప్రజలందరూ ప్రవక్తులుగా ఆయన చేయను కానీ వాళ్ళందరూ ప్రవచించను కాకని చూసినాము నైనా వాక్యం నాయన ప్రతి ఒక్కరు ప్రవా రీతిగా జీవించాలని మీ కోరిక నైనా గొప్ప దేవానికి ప్రతి ఒక్కరినైనా మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా ఈ చివరి కాలంలో ఏ మీకు దినాలమే ఉంటున్నాయి కా ప్రతి ఒక్కరు ప్రభావం సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ కోరిక జీవించబడగా తయారు చేయండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రభావ ఓ ప్రభావ అతన్ని అనుభవపూర్వకంగా అనేకులకు ప్రభావ ప్రకటించి ఆయన అనేకులు మీ అలాంటి సేవా జీవితంలో నడిపించమని ప్రతిష్టమైన మీరు అక్కడ తొరగుంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు సిద్ధపచ్చాలా ఎంత భయంకమైన కాలంలో మేము ఉంటున్నాం చీకటి భూమిని కమ్ముతుంది ప్రభా కటిక చీకటి జనులు కమ్ముతుంది ప్రభావ ఎక్కడిచ్చిన భయంకమైన కాలంలో మేము ఉంటున్నాం నైంట ఎవరు కూడా ప్రభావ గ్రహించలేని స్థితిలో ఉంటుంది కదా మీకు వెలుగున ప్రభ మేము అనేకులు ప్రకటించాలా ఆ చీకటి ఉన్న ప్రజలందరినీ మీ వెలుగులోకి మేము తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవా జీతులకు మనందరూ నడిపించండి బ్రదర్స్ ఆశ్రదించండి వాక్యందరూ మాట్లాడడం నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞత ఆస్తులు అర్పించుకున్నమాయినాయన నీరు మా హృదయాలు భద్రపరచుకొని ప్రకారం జీవించాలి అనేకులు ప్రకటించాలా అలాంటి సేవలు మనం నడిపించమని ప్రార్థిష్టమైన బ్రదర్స్ ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాసిన పెట్టుకోమని ప్రాదిష్టమైనా నా దేవ నా ప్రభా నీకు వందాలని చెల్లిస్తున్న వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ఆయన ఆ కలవరిశీలో ఆయన మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ స్వస్థత కలుగునుగా ఏసు క్రీస్తు పరిషుధ నామం హళలీయా మీరే స్వస్థపచ్చండి మహిమనందన్ ప్రవ్వాయన చంద్రశేఖర బ్రదర్ కూడా ముట్టని తాకని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి మీ పర్లోకి జ్ఞానం చేతి ఇంకా నింపండి అనేక విషయాలు బయలుపరచండి మంచి ఆరోగ్యం వచ్చింది ప్రతి అనారోగాన్ని కొట్టివండి ప్రవ్వ కుటుంబం చుట్టూ అగ్ని కంచి ఇద్దరు పిల్లల చుట్టూ కంచి వేయండి అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి నా దేవ శిస్తూ అభిషేకించి వాడుకొని బలపచ్చు ప్రాదిష్టం అన్న అన్నదమ్ములు కుటుంబలందరినీ ప్రభా సత్యంలో నడిపించండి మనం ప్రార్థిస్తామైన గ్రూప్ లో ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ మీరు ఆశ్రయించి మీకొక సాక్షిని పెట్టుకుని ఆ కుటుంబం సిద్ధపరచుకోమని త్వరలో ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించశీర్వాదం ఇవ్వండి ఏసు క్రీస్తు శాంతి సమాధానం అయిన యొక్క పరిశుధాత్మశక్తి నడిపింపు మన కుటుంబీకులకి మనకి మన సహోదరులకి చదాకాలం తోడే ఉండడు అక్క ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ రాడ్ బ్రెదర్ అందరికీ ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడు ప్రైజ్ రాజ్ సార్